ఎనిమిది ఏమి చిత్రమదియ నెట్లు సృజించెనో పత్రమొకటి లేదు ఫలములేదు వేరులేదు చూడవేత్తలకీజాడ అఖిలజీవసంగ ఆత్మలింగ భావము మూడు ఆత్మలలో రెండవదైన ఓ ఆత్మ వినుము పరమాత్మ ఎంతో విచిత్రముగా విశ్వమును తయారుచేసి ప్రపంచములో జగతీయైన శరీరములను సృష్టించాడు పంచభూతములైన ప్రపంచమును జీవ చైతన్యము కలిగిన శరీరములైన జగతిని కలిపి విశ్వము అంటాము విశ్వము మార్పు చెందని మరణము పొందని పంచభూతములతోనూ మరియు మార్పు చెందుచున్న మరణము పొందుచున్న శరీరములతోనూ నిండివున్నది విశ్వము ఎలా పుట్టిందని చూచితే ఏ ఏమాత్రమూ దాని జాడగాని గాని దొరకదు విశ్వము పుట్టుటకు కారణమైన కర్మ లేదు కర్మకు కారణమైన కార్యము లేదు ఎంతో పెద్దగా ఉన్న భూమి ఆకాశము వాటి మధ్యలో భయంకరమైన గాలి అగ్ని నీరు ఏమీ లేని ఏమీకాని స్థితి నుండి పుట్టడమూ చాలా విచిత్రము స్థూలమై కంటికి కనిపించు ఆకాశము గాలి అగ్ని నీరు భూమి ఎలా పుట్టాయో యోచించిన వారికి ఇసుమంతయూ అర్థము కాదు అన్నిటికీ మూలపురుషుడైన దైవమునుండి పుట్టిన విశ్వము యొక్క పుట్టుకను గురించి ఎవరూ తెలుసుకోలేరు విశ్వము పుట్టుకను తెలియుటకు ఏ ఆధారమూ లేదు కనుక పత్రమొకటి లేదు ఫలములేదు వేరులేదు చూడవేత్తలకీజాడా అని పద్యమందు అన్నారు ఎంతో బలమైన గాలిని అన్నిటినీ కాల్చివేయు అగ్ని ఎంతో శక్తిగల నీటిని చిన్న రేణువు నుండి భూమండలము నక్షత్రమండలము వరకు ఏ సైన్సుకూ అందని ఆధారముతో పరమాత్మ పుట్టించడము ఆలోచించినా గాని గొప్ప విచిత్ర విషయముగనున్నది